आत्मलिंगार्थमु अचेल सांप्रदाय रचयित्रिमत एकु आध्यात्मिकसाज्य चक्रवर्ती शताधिक्रंथकर्ता हिंदू धर्म प्रदाताचलनात्मक रचयित्रैत सिद्धांत आदिकता श्री श्री श्री आचार्य प्रबोधानंद योगीश्वर రచయిత ముందువ్రాత ఈ గ్రంథములోని పద్యములు అచేల సాంప్రదాయమునకు చెందినవి ఈ అచేల సాంప్రదాయము ఎక్కడిది అని కొందరికి ప్రశ్న రావచ్చును మేము చెప్పు అచేలము పూర్వముండిది నాటి అచేలమే ఈనాడు అచలము అను పదముగా మారిపోయినది అచేలమనగా అర్థము గలదు అచలము అనగా అర్థమే లేదు ఈనాడు అచలసాంప్రదాయులు చాలామంది గలరు మాది అచలపీఠమని ప్రత్యేకముగా పీఠము నేర్పరచుకున్నారు ఒకరోజు అచలపీఠ గురువు మాతో కలిసినప్పుడు ఆయనను పరిచయము చేసుకొనుచూ మేము అచలపీఠ గురువులము అని చెప్పారు అప్పుడు అచలము అంటే ఏమిటి అని మేము అడిగాము అచలము అనగా చలనము లేనిది అని ఆయన జవాబిచ్చాడు అట్లయితే అచలనము అనాలి కాని మీరు అచలము అంటున్నారు అచలములో నా లేకుండా పోయినదని గుర్తుచేశాము ఆ మాటకు ఆ గురువుగారు కొంత తికమకపడ్డారు సరైన జవాబు ఆయన వద్ద లేకుండా ఒక పెద్ద ఆధ్యాత్మిక పీఠము యొక్క పేరే అర్థము అర్థములేనిదై ఉండడము మాకు చాలా ఆశ్చర్యమును కలిగించినది అచలమంటే ఏమిటి దాని నిజస్వరూపమేమిటి అను విషయమును ప్రజలకు తెలియబరచు ఉద్దేశ్యముతో ఆత్మలింగార్థము అను ఈ గ్రంథమును వ్రాయడము జరిగినది ఈ గ్రంథములోని పద్యములు మేము వ్రాసినవి కావు కాని పద్యములకు భావములన్నియు మేము వ్రాసినవే కూడా అచలము అను పదమునే వాడియుండుట ఆశ్చర్యము మా భావములలో మాత్రము మేము అచలము బదులు అచేలము అని వ్రాశాము అచేలము అనగా బయలు అని అర్థము పరమాత్మను ఏమి కాని బయలుగా వర్ణిస్తూ చెప్పడమే కొందరి ఉద్దేశమైనందున పూర్వము బట్టబయలు అను పదమునకు సరిపడు అర్థముతో అచేలము అన్నారు అచేలము అను పదము యొక్క అర్థము సారాంశము ఏమిటో సవివరముగా క్రింద చూస్తాము కలియుగములో తయారైన అనేక దేవాలయములలో శ్రీరంగపట్టణములోని శ్రీరంగని ఆలయ సమీపములో చిదంబర రహస్యమనునది కలదట అక్కడకు శ్రీరంగని దేవాలయము దర్శించిన తరువాత చిదంబర రహస్యమును చూచుట పరిపాటి కాని ఇది రహస్యమని దానిని ఎవరికీ చెప్పకూడదని అక్కడి పెద్దలు చెప్పి మిగతావారికి చూపడము జరుగుచున్నది రహస్యమనునది చెప్పకూడనిది చూపకూడనిది అయినప్పటికీ చెప్పకూడనదని చూపడములో ఏమి రహస్యము గలదో అక్కడ ఎవరికీ తెలియని ఏదో ఒక విషయము ఉండి తీరాలి అందువలననే దానిని రహస్యము అంటున్నాము చిదంబర రహస్యమును చెప్పినా బోధపడనిది చూచినా అర్థము కాని విషయము కావున దానిని చిదంబర రహస్యము అన్నారు చాలామందికి చిదంబరము అను పేరు వివరము తెలియదు చిదా అనగా వస్త్రము అంబరము అనగా ఆకాశము ఈ విధముగా చిదంబరము అను పదములో వస్త్ర ఆకాశము మరియు బట్టబయలు అని అర్థము గలదు చిదంబర రహస్యము బట్టబయలు అను వాక్యము కూడా కలదు శ్రీరంగపట్టణములోని చిదంబరమేమిటో కొంత తెలుసుకొందాము భగవద్గీత సాంఖ్యయోగమును అధ్యాయములో ఇరవై రెండవ శ్లోకమునందు భగవంతుడు వాసాంసి అను పదమునుపయోగించి శ్లోకమును చెప్పాడు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ ఇందులో పాతవస్త్రమును వదలి కొత్త వస్త్రమును ధరించినట్లు పాత శరీరమును వదలి కొత్త శరీరమును జీవుడు ధరిస్తున్నాడని చెప్పాడు ఇక్కడ శరీరమును గుడ్డతో పోల్చి చెప్పాడు వస్త్రము అనినా బట్ట అనినా చేలము అనినా ఒకటే అర్థము అలాగే అంబరము అనినా ఆకాశము అనినా బయలు అనినా ఒకే అర్థము అక్కడ దేవాలయములో ఉన్న చిదంబర రహస్యమనునది ఏమిటని పరికించి చూచినా అక్కడ ఒక ద్వారమునకు అడ్డముగా వస్త్రమును వేలాడదీసి ఉందురు ద్వారము లోపల ఏమున్నదో కనిపించనట్లు ఆ వస్త్రము కట్టబడి ఉండును లోపల ఏమున్నదీ తెలియదు కావునా అదియే రహస్యము లోపల ఏమున్నదో చూడాలనుకున్నవారు వారిని అడిగి అనుమతి తీసుకోవలసి ఉంటుంది చూడాలనుకునువారికి చూపించువారుందురు వారు చూచువారికి ఇక్కడ చూచినది రహస్యమూ కావున ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి చూపించుచుందురు ఎందరో చిదంబర రహస్యమును చూచినప్పటికీ చూడక మునుపు ఉన్న ఆతృత చూచిన తరువాత లేదు ఎందుకనగా చూడవలను అనుకొనువారు చూడకముందు రహస్యమును అనగా చూడదగిన దానిని గురించి ఏదో ఊహించుకొని ఉందురు ఎవరేమి ఊహించుకున్నప్పటికీ గుడ్డ తొలగించు తానే ఎవరికీ ఏమీ కనిపించకపోవడమే ఆశ్చర్యము అక్కడ ఒక ద్వారము దానికి అడ్డముగా ఒక గుడ్డ ఉండునదనుకున్నాము గదా చూడవలసిన వారికి ద్వారము ముందర నిలబెట్టి గుడ్డ తీసి చూపుదురు గుడ్డ తీసి చూడగనే అక్కడ ఏ వస్తువుగాని గాని లేకపోవడము ఆశ్చర్యమే అగును పైకప్పు లేని ఆకాశము మాత్రము కనిపించును గుడ్డ తీసి అక్కడ ఏమీ లేదే అన్నట్లు చూపించువారినడగగా వారు ఆకాశమువైపు చూపించి అక్కడ మీరు చూడవలసినది కనిపించునది అదేనని చెప్పుదురు ఏమీ లేనిదే చిదంబర రహస్యము ఇక్కడ ఏమీ లేనట్లు చెబితే ఎవరు రారు కనుక మీరు దీనిని రహస్యముగా ఉంచి ఎవరికీ చెప్పకూడదు అని తెలుపుదురు చెప్పితే ఏమగునో ఏ చెడు జరుగునోయని చూచి వచ్చినవారుకూడా చెప్పకుండుట జరుగుచున్నది అక్కడ ఆచారమున్నా అర్థము లేకుండా పోయినది ఆధ్యాత్మిక పరమైన పారమార్థికమైన అర్థము చెప్పుకోక ఇక్కడ చూచినది ఎవరికీ చెప్పవద్దు అనడము పొరబాటు ఎవరు ఎవరికి చెప్పినా చిదంబరము అనున్నది రహస్యము అను అర్థముతోనే ఉండును ఇటువంటి రహస్యముందని చూపు విధానమే చిద అంబరము జీవుడు శరీరములోనున్నంతవరకు మోక్షమును చెందలేడు కర్మ లేకుండా చేసుకొని శరీరమును పొందకుండా పోయినప్పుడు పరమాత్మలోనికి ఐక్యమైపోవును ఇటు శరీరము అటు మోక్షము రెండే గమ్యములు జీవునికి గలవు అనునది సత్యము శరీరమున్నంతవరకు దేవుడు తెలియడు చావు పుట్టుకలు గల శరీరము దేవునికి నీకు మధ్యలో అడ్డముగానున్నది పుట్టుకతో మొదలై చావులో అంత్యమై తిరిగి వెంటనే పుట్టుకతో శరీరము జీవునకు తగులుకొనుచున్నది శరీరము గుడ్డలాంటిదనీ పాతగుడ్డ పోతూనే క్రొత్తగుడ్డ తగులుకొనుచున్నదనీ గీతలో దేవుడు చెప్పాడు అందువలన ఆ గుడ్డ లేకపోతే నీవు దేవుని వద్దకు చేరవచ్చని శరీరమును గుడ్డగా పరమాత్మను బయలుగా చూపించారు శరీరము బట్ట అని పరమాత్మను బయలు అని శరీరమును పరమాత్మను బట్టబయలుగా పోల్చారు బట్ట తీసినప్పుడే బయలు కనిపించునని శరీరము లేనప్పుడే దేవుడు తెలియనని తెలుపునదే చిదంబర రహస్యము బాహ్యార్థముగా బట్టనూ బయలునూ చూచినప్పటికీ శరీరధారులైన జీవులు పరమాత్మను తెలియకున్నారని చెప్పుటకే తెలియనిది రహస్యము అని చిదంబరమునకు రహస్యమను పదము చేర్చినారు ఆ వివరము తెలియక ఇది రహస్యము ఎవరికీ చెప్పకూడదు అనుటలో అర్థము లేదు చేలము అనగా సమత శరీరము అనుకున్నాము గదా చావుతో పోవు శరీరము ఆ క్షణమే పుట్టుకతో జీవునికి తగులుకొనుచున్నది కావున ఎల్లప్పుడూ బయలుగా పోల్చబడిన పరమాత్మకు చేలముగా పోల్చబడిన శరీరము అడ్డముగానున్నదని తెలుపుటకే శ్రీరంగములోని చిదంబరమని తెలియాలి గుడ్డ అడ్డముండగా అవతలనున్న బయలు ఎప్పటికి కనిపించదని తెలుపుచూ మీకు శరీరమను చేలము అడ్డమున్నందున బయలను పరమాత్మ తెలియడు అని తెలుపు నిమిత్తము రహస్యమనడములో అర్థము గలదు బట్ట తీసితే బయలు బట్ట తీయకపోతే బయలు లేదు అలాగే శరీరము పోతేనే మోక్షమని తెలుపుచు బట్ట లేని అయిన దానిని అచేలము అన్నారు చేలము అనగా గుడ్డ అచేలము అనగా శరీరము లేని మోక్షము అని చెప్పారు అజ్ఞానములో ఉండి శరీరముతో జన్మలెత్తుచున్న వారిని చేలురని జ్ఞానము కలిగి జన్మలేని స్థితిని కోరుచున్నవారిని అచేలురని పూర్వము పెద్దలనెడివారు శరీరమును చేలమని, మోక్షమును అచేలమని పూర్వము మోక్ష మోక్షమార్గమును అచేలమని అజ్ఞానమును ఛేలమని కూడా పిలిచెడివారు జ్ఞానమార్గమైన అచేలమను పదము కాలక్రమమున అచలముగా మారినది జ్ఞానమార్గముననుసరించువారు నేటికి ఉన్నారు కాని వారు మాది అచలము అనడము అర్థము లేని అర్థములేనిమాట వారు మాది అచేలము అని చెప్పవచ్చును గాని అచలము అని చెప్పకూడదు ఈ గ్రంథములో అచేలమునే కాక ప్రపంచములోని అజ్ఞాన ప్రజలను గురించీ జ్ఞానుల గురించీ గురువుల గురించీ చెప్పడమైనది అంతేగాక జ్ఞాన సాధన పద్ధతులను జ్ఞానుల పట్ల మూర్ఖులుండెడి పద్ధతులను కూడా తెలియజేయడము జరిగినది మానవునికి కావలసిన జ్ఞానమును వరుసగా చెప్పుచు చివరికి అచేలమైన పరమాత్మను గురించి వర్ణించి చెప్పడము జరిగినది కపట గురువులను కపట శిష్యులను గురించి చెప్పడమేగాక నిజ గురువు యొక్క విలువను కూడా చెప్పడమైనది ఈ గ్రంథము జిజ్ఞాసులైన వారికి జ్ఞానమార్గములో అన్ని విధములా ఉపయోగపడగలదని భావిస్తున్నాము ఇట్లు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు